శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగతిష్ణాయం నమద్భవత్పాదశంకర సహనా టు సహనం దీర్యంకరాలి ఆదిహరీ ఆత్మా యేషా సనన్యసూ ఆత్మా అవిద్యాం సత్యాం అన్యివ్యాతీయ చంద్రవతు ఈ విషం ఈ దర్శనమును అనుభవానికి తీసుకురావటం కొంచెం కఠినమైన విషయం అదేమిటంటే వస్తు అంటే ఉన్నది ఉన్నది ఒక్కటి అదేమిటి ఉన్నదో అది ఏ ఉన్నది దాని పేరే సది ఉన్నది బంగారం మీరు లక్ష పేర్లు పెట్టుకుంటారు రూపాలను బట్టి లక్ష పేర్లు పెట్టుకుంటారు రూపములన్నీ కూడా మానసికమైన కల్పనలు మాత్రమే అందుకంటే వేరే ఏమీ కాదు మనతో ఉన్నది ఒక్కటి దాని పేరే అలాగే ఇక్కడ ఉన్నది బంగారం మనం అనుకున్నది నిజానికి అక్కడ కూడా బంగారం మీరు అన్నది మాట అక్కడ కూడా ఏది ఉన్నదో అదే ఉన్నది అని చెప్పవచ్చు వాట్ ఈజ్ ఈజ్ అది దాని పేరే సద్ సత్ సత్ సద్దు అదే ఉన్నది దానికంటే ఇతరం ఏది లేదు అనన్యత్ ఇతరం ఏది లేదు సో దానిందు అటువంటి సద్వస్తువు ఉన్నందు అజ్ఞానము చేత ఇతరము వలె భాషిస్తుంది ఎత్ర అవిద్యాయాము సత్యాం అజ్ఞానం ఇంకో ఉండగా ఇతరము వలె భాషిస్తుంది దీన్ని మీకు ప్రాక్టికల్ గా చాలా ప్రాక్టికల్ ఇది ప్రాక్టికల్ విషయం అనుభవానికి తీసుకురాదగిన విషయం నేను అలా ఎందుకని ఒత్తిడి ఒత్తిడి చెప్తానంటే నొక్కి చెప్తానంటే దీన్ని ప్రాక్టికల్ కాదేమో అది ఎవరికో కొద్దిమందికి అనుభవానికి వస్తుందేమో మనకి సంబంధించింది కాదేమో అని ఒక థియరిటికల్ ప్రపోజిషన్ కింద మీరు తీసుకోరాదు అని చెప్పడం కోసం ఇది చాలా ప్రాక్టికల్ అని నొప్పి చెప్తూ ఉంటాం ఉదాహరణకి అక్కడ ఉన్నది బంగారము తప్ప మరేది లేదు అది ప్రాక్టికలా ప్రాగ్మాటిక్ అండ్ ప్రాక్టికల్ అదియా లేక వేరు వేరు ఉన్నాయి అవి మనకి అలంకారాన్ని కలిగిస్తాయి దాంట్లో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఉన్న వాటికి సంతోషం లేని వాటిని సంపాదించుకోవాలి ఇది ప్రాక్టికలా ఏది ప్రాక్టికల్ అనిపిస్తున్నారు మీరు అదేవిధంగా శత్రువులు మిత్రులు ఇది అది వాళ్ళు మనవాళ్ళు పరాని అని ఈ విధంగా డివిసివ్ అంటే ముక్కల ముక్కల సమాజాన్ని చూడడం ప్రాక్టికలా లేక అందరూ ఒకే ఆత్మస్వరూపులోని చూడడం ప్రాక్టికల్ కాబట్ మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి భేదము భాషిస్తుంది అన్య దివ శేదం భాషించింది కాబట్టి అది యథార్థం అనుకోరాదు ఇప్పుడు ఈ ద్వైతవాదులు విద్వాంసులమని అని విద్వాంసులంతో భేదమే సత్యము వాదిస్తారు వాదించి భేదాన్ని సత్యంగా ప్రతిపాదిస్తారు ప్రతిపాదించి వాళ్ళు ఏమి ఉద్ధరిస్తారు భేదం సత్యమని వాళ్ళు ప్రతిపాదించాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అందరూ భేదము సత్యమనే అనుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు దానికోసం పండితులేమో అవసరం లేదు మీరు పండితుడే వచ్చి భేదమే సత్యము ప్రతిపాదించి ఓకే అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు అంటే దేవుడు అక్కడ ఉన్నాడు భేదవాదులు దేవుణ్ణి ఎక్కడో పైన కూర్చున్నారు నిజానికి ఒక ఫిలాసఫర్ నాతో మాట్లాడుతూ నన్ను ప్రశ్న అడిగారు నేను ఆ ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను అప్పుడు అతను నాకు కనువిప్పు కలిగేట్లా చెప్పాడు నేను అప్పుడు అనుకున్నా ఓహో ముఖే ముఖే సరస్వతి నన్ను అతను మామూలుగా ఏమీ తెలియని వాళ్ళగా అడిగాడు స్వర్గం అంటే ఏమిటో చెప్పండి అంటే నేను స్వర్గం అంటే ఏముందో హెవెన్ అని మామూలుగా ఇంగ్లీష్ లో వింటూనే ఉంటారు కదా దాన్ని తెలుగులో స్వర్గం అన్నారు సంస్కృతంలోనూ అంటే అలా మీరు తేల్చి పారేశారు హెవర్ అనేది స్వర్గానికి ట్రాన్స్లేషన్ కానే కాదేమో నేను అనుకుంటున్నాను అన్నాడు అనేప్పటికీ నాకు కొంచెం యాంటినా పైకి వచ్చింది ఓహో వీడేదో కొత్త ప్రపోజిషన్ పెడుతున్నట్టున్నాడు మనం కాషస్ గా నేను అన్నాను మీరు చెప్పి కొంచెం వివరించండి సార్ అన్న అంటే చూడండి ఈ క్రిస్టియన్ జూడో క్రిస్టియన్ థాట్ అని అంటారు క్రిస్టియన్ థాట్ ఇస్లాం గురించి పక్కన పెట్టండి ఈ జూడో క్రిస్టియన్ థాట్ అన్నది ఏదైతే ఉందో అక్కడ హెవెన్ అంటే ఇట్ ఈస్ ది ప్లేస్ వేర్ గాడ్ లివ్స్ గాడ్ అక్కడ నివాసం చేస్తాడు గాడ్ అనే పెద్ద అయినా అక్కడ ఉంటాడు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నట్టుగా ఉంటాడు కానీ వేదంలో అగ్నిష్టోమాది క్రతులను చేస్తే లభించే హెవెన్ అనే స్వర్గం ఏదైతే ఉందో అది అలాంటి హెవెన్ కాదు అక్కడ దేవుడు నివాసం చేస్తాడని కానే కాదది దాని అభిప్రాయం ఇంత మాత్రమే ఏమని అక్కడ మీకు సుఖానుభవము కలుగుతుంది దుఃఖ సన్నిష్టితము కానీ సుఖం అనుభవానికి వస్తుంది దానికే స్వర్గం పేరు దుఃఖంతో సంబంధం లేని అనుభవానికి వస్తుంది ఇక్కడైతే దుఃఖము సుఖము అంత కలగాపలకం అక్కడ ఈ దుఃఖం పెంగలేని సుఖం అనుభవానికి వస్తుంది దాని పేరు స్వర్గము అని అన్నారు దేవుడనే ఒక పెద్ద ఆయన మకాన్ చేస్తాడని అనలేదు కాబట్టి వైదిక వేదిక్ థాట్ కి జూడో క్రిస్టియన్ థాట్ కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇక్కడే గలదు కాబట్టి వీళ్ళ స్వర్గాన్ని అక్కడ హెవెన్ ట్రాన్స్లేట్ చేస్తూ వీళ్ళు పొరపాటు చేస్తున్నారు అని అన్నాడు అంటే నేను నన్ను బాగా ఆలోచించేబోయి చాలా బుద్ధిమంతుడు నేను ప్రశంసించాను ప్రశంసించి అప్పుడు నేను ఇంకో ఇంకో మాట అన్నాను అని దీని మీద నేను అభిప్రాయంతో చెప్పాను ఈ ద్వైతవాదులు ముఖ్యంగా మిడివల్ పీరియడ్లో వచ్చారు అంటే పదకొండవ శతాబ్దం దగ్గర వచ్చినటువంటి ద్వైతవాదులు గురికే ఫిలాసఫీ పేరుతో ద్వైతం ద్వైతం అని అంటారే తప్ప వాళ్ళకి ప్రేమ ఫిలాసఫీ మీద తక్కువను ఒక జూడో క్రిస్టియన్ థాట్ చేత ఇన్స్పైర్ అయిన గాడ్ అనే పెద్ద నివాసం చేసే లోకం మీద ఎక్కువ అంటే ఏమిటన్నమాట వైకుంఠం అనేది ఒకటి ఉంది అక్కడ దేవుడు కూర్చొని ఉంటాడు ఆయనకు ఒకరో ఇద్దరు భార్యలు ఉంటారు కైలాసం అనేది ఉంది అక్కడ దేవుడు ఉంటాడు ఆయనకు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు దిస్ ఇస్ హౌ ద జూడో క్రిస్టియన్ థాట్ హ్యాజ్ ఇన్స్పైర్డ్ దిస్ జూమలిస్ట్ అని నాకు ఎందుకంటే మీ చెప్పలేదు కర్మమే మాంశకులు సాంఖ్యలు చెప్పలేదు వైశేషకులు చెప్పలేదు నైయాయకులు చెప్పలేదు యోగు యోగులు చెప్పలేదు స్వాతంత్ర్యములు ఎవరు చెప్పలేదు సో అద్వైతులు సరే చెప్పే ప్రసక్తే కాబట్టి సో జూడో క్రిస్టియన్ థాట్ తోటి వీళ్ళు ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు పదకొండు శతాబ్దంలో వచ్చారు మెయిన్ గా సరే ఆ క్రిస్టియన్ థాట్ హ్యాస్ కమ్ టు ఇండియా ఇన్ ఫోర్త్ సెంచరీ ఆర్ ఈవెన్ సెంచరీ వేలల్లో కొంతమంది ఆ స్టాంట్ హోమ్ క్రిస్టియన్స్ దగ్గర శిష్యుల్ని కూడా చేశారు చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నారు కాబట్టి హెవెన్ అక్కడ గార్డెన్ ఓ పెద్ద యమం ఉంటాడు ఆయన మొగైనా స్త్రీ కాదు पुरुషుడో అనే డిస్కైన్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జుడూ క్రిస్టియన్ థాట్ బట్ యాజ్ Vedic విషయం లో ది ఐడియా ఆఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్ Vedic విషయం లో ఉండలేట్ అంటే ట్రూత్ సదేకమే అద్వితీయం అది సర్వవ్యాపకము అది కేవలం స్వర్గంలో కూర్చుందని కాదు ఇది ఎవరివే అండ్ దానికంటే రెండవది వేరే ఏదీ లేదు సర్వము దాని ఏందే ప్రకటమగుతున్నది దిస్ ఈస్ ఇయన్ దిస్ ఇస్ ఇండియన్ ఇది ఈ గెడ్డ మీద పుట్టిన విషం ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు ఈ విషం కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పదకొండవ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి జూవలిస్టిక్ థాట్స్ అవన్నీ కూడా జూడో క్రిస్టియన్ థాట్ తోటి ఇన్స్పైర్ అయ్యాయి ఈ మాట మీరు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మీ మీద లాస్ట్ ఉంటేనే వేస్తారు లేకపోతే గుండాలను పెట్టి పుట్టించునైనా పుట్టిస్తారు ఇది కానీ అదిగానే ఉంటుంది కాబట్టి ఫిలసాఫికల్ థాట్ ఈ మాట నేను అన్నాను అంటే అతను అన్నాడు ఎస్ యూఆర్ రైట్ అని చెప్పాడు ఫిలాసఫర్ కాబట్టి ఫిలసాఫికల్ థాట్ ని అనుభవానికి తెచ్చుకోవటంలో సూక్ష్మమైన ఆలోచన అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది శివపురాణం స్టాండర్డ్ పురాణం కానే కాదు అసలు శివపురాణాన్ని మీరు వెంటనే డిస్క్రిస్ చేసేయాలి దాని గురించి ఆలోచించక్కర్లేదు విష్ణు పురాణం గురించి చూడాలి విష్ణు పురాణంలో మీకు వైకుంఠం ధోరణ చాలా తక్కువ వైకుంఠ శబ్దానికి విగత విగత కుంఠ విస్మా వికుంఠ వికుంఠమేవ వైకుంఠ పవిత్రమైన హృదయమో అర్థం అలాగే దానికి చూసుకోవాలి పురాణిక్ లిటరేచర్ ని యథోచితంగా మీరు రీఆర్గనైజ్ స్టార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పురాణిక్ లిటరేచర్ ఈజ్ వర్త్ థ్రోయింగ్ ద స్టార్ట్ దాంట్లో వర్త్ ఏమి లేదు అని మహాత్ములందరూ చెప్పిన వాళ్ళ కాబట్టి కనుక అవిద్యాం సత్యాం అన్య దివస్యా రెండవది అనేది అవిద్య ఉన్నప్పుడే ఉంటుంది సో లేకపోయినట్లయితే ఒకే ఆత్మ వస్తువు ఒకే చైతన్యం చిత్రం ఏంటంటే మీకు జగత్తు దేంట్లో ప్రకాశిస్తోంది ఎరుకలో ప్రకాశిస్తుంది ఏమండి దేహము దేంట్లో ప్రకాశిస్తోంది అదే ఎరుకలో ప్రకాశిస్తోంది సంకల్ప వికల్పములన్నీ అదే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి అహంకారం అమకారములు కూడా అదే ఎరుకలను ప్రకాశిస్తున్నాయి తర్వాత ఈ ఎరుకలో ప్రకాశించేటువంటి జగత్తుని అదే ఎరుకలో ప్రకాశించే దేహ ఇంద్రియ అహంకార మమకారములను మీరు విడదీయలేరు కలిసి ఉంటుంది జగత్తుతో కలిసిపోయి దేహము ఇంద్రియము మనస్సు తర్వాత మమకారము అనేది జగత్తు ఉంటేనే మమ అనేది ఉంటుంది లేకపోతే జగత్తు లేనిదే మమకారమనేది ఉండదు మమకారం నుంచి పుట్టినటువంటి దేహాభిమాన ప్రయో ప్రయుక్తమైన ఒక అజ్ఞాన భావనకే అహంకారము అని కూడా పేరు కాబట్టి ఇవన్నీ కూడా ఎరుకలో ప్రకాశిస్తాయి దీంట్లో ఇంకో రహస్యం ఉండదు జగత్తు ప్రకాశించకుండా అహంకారం ప్రకాశించదు అహంకారం ప్రకాశించకుండా జగత్తు ప్రకాశించదు రెండు ఒకేసారి ప్రకాశిస్తాయి ఒకేసారి విలీనం అయిపోతాయి కాబట్టి దీనియంలో అవి ప్రకాశిస్తున్నాయో అది సత్యము తప్ప ఇవి సత్యము కానే కాదు కనుక ఆ ఎరుక ఎందు మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు ద్వైతము అనుభవానికే రాదు మీరు ఆ ఎరుకని ప్రక్కన పెట్టి బుద్ధితోటి మనస్సుతోటి ఇంద్రియములతో తాదాత్మును చెందినప్పుడు మీకు ద్వైత అనుభవానికి వస్తుంది ఇది ఎలాగంటే తివిర కృత ద్వితీయ చంద్రవత మామూలుగా మీరు చూస్తే ఒకే చంద్రుడు కనపడతారు కానీ దైఘీకటి వాడికి ఇద్దరు చంద్రులు రెండు చంద్రుడు కనపడతారు చాలాసార్లు ఈ దృష్టాంతో అనుకున్నాం మామూలుగా కొంచెం నీళ్లు తడి నీళ్లు ముఖాన్ని కడుక్కొని తుడుచుకోకుండా ఆ నీరు ఉన్నప్పుడు కనుక చూస్తే రెండు మూడు నాలుగు చంద్రులు కనపడతారు కాబట్టి ఇప్పుడు నీరు స్వచ్ఛమైన నీరుందనుకోండి కదలకుండా ఒకే చంద్రుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు నీరు సున్నాయనుకోండి మీకు పది పదిహేను చంద్రుడి ముక్కలు కనపడతాయి చంద్రుడు ముక్కలు ముక్కలుగా అయ్యి ఒక ఆరేడు ముక్కలు కనపడతాయి ఒకే చంద్రుడు ఒక అవే అన్నాడు కూడా అలాగా పోలీ చంద్రుడా నీవు నీళ్ళలో ప్రతిఫలించి ముక్కలు అయి కూర్చున్నావు అని ఏదో అన్నాడు కాబట్టి ఆ నీటు నీరు యొక్క ప్రభావం ఆ నీరు ముఖం కడుక్కున్నప్పుడు సరిగ్గా తుడుచుకోకపోతే తిమ్మిదిద్దరు ముగ్గురు చంద్రుడు కనపడతారు అదే నీరు ముందుండి బదులు వెరక్కాల చేరిందనుకోండి దాన్నే తిమ్మిరమ్మ అంటారు పొర వెనకాల జరుగుతుంది నీరు ముందు జరిపితే తిప్పచేసుకోవచ్చు వెనకాల ఏం చూపిస్తారు వెనక ఏదో అర్జీ ఏదో చేయాల్సి నీరు యొక్క ప్రభావం చేస్తే మీకు రెండు చంద్రులు కనపడతారు కాబట్టి అలాగే ఇంకా స్వపర భేదము అనుభవానికి రావాలంటే మీరు అహంకారే అయి ఉండాలి ఏదో ఉండాలి గట్టిగా అయితే స్వపర భేదం అనుభవానికి రాదు ఇవాళ పొద్దున్న నా దగ్గరికి అదే మామూలుగా మా దాంట్లోకి మా కాంప్లెక్స్ లోకి ఒక సోది చెప్పే అమ్మాయి వచ్చింది ఓ అమ్మ పెద్దఅమ్మాయి సోది చెప్పుకుంటాడు ఆవిడ అలాగా అటు నుంచి ట్రై చేసుకుంటూ వస్తుంది ఒకళ్ళు ట్రై చేసింది వాళ్ళు ఆవిడ బుట్టలో పళ్ళ ఓ బుట్ట కూడా ఉంటుంది ఆవిడ దగ్గర మీరు గౌరవించారో లేదో ఓ బుట్ట ఆ బుట్టలో బియ్యం దాంట్లో ఓ పళ్ళెం ఆ పళ్ళెంలోనేమో దేవుడు దేవుడో దేవతో ఎవరో కుంకుమ ఒక కొబ్బరికాయ ఇంకా ఏమో ఇలాంటి ఆవిడ సామగ్రి అంతా అవన్నీ వేసుకొచ్చింది పెద్ద బొట్టు పెట్టుకుని వస్తుంది అలా అలా వస్తూ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళం ఇప్పుడు మాకే సోరే అక్కర్లేదని చెప్పేసి మనం అందిస్తాం ఆవిడే ఇలా నీకు సోరీ చెప్తాను అక్కడ లేకపోతే నీ ముఖం నీకు అని నాకు బొట్టు పెట్టింది నా ముఖానికి బొట్టు కనపడుతుందా ఆవిడ పెట్టిన బొట్టే అంటే నేను అది ఎంత గట్టుగా పెట్టింది అంటే అది సబ్బు పెట్టి సొమ్ముకున్నా పోలం ఉందేమో అని అనిపిస్తున్నాడు పొట్టు పెట్టి మొత్తానికి సోదీ చెప్పింది సోది చెప్పి ఏదో చెప్పింది ఆవిడ నువ్వు సకల సౌభాగ్యో ఏదో చెందిస్తా ఉంటే ఏదో చెప్పాను ఓన్లీ ఆవిడ ఆశీర్వదిస్తుంది లేనకుండా ఏదైనా ఇది నా కదా ఓ వంద రూపాయలు ఇచ్చాను నేను వంద రూపాయలు ఇచ్చేటప్పటికీ ఆవిడ ముఖం ట్యూబ్ లైట్ లాగా విరిగింది విరిగి నీకు నేను ప్రత్యేకమైన పూజ చేస్తాను అని మళ్ళీ మన ఆవు వాళ్ళతో ఆవు నీటితోటి ఏమో దీపం పెడతాను నీటి దగ్గర నీ పేరు మీద పూజాది చేస్తాను నీకు ఉత్తిగా సోది చెప్పి పొట్టి పెడితే సరిపడదు ఇంకా ఎక్కువ లాభం ఉంది చాలే మా నన్ను ఇబ్బంది పెట్టకంటే మొత్తానికి ఇంకో వంద కూడా పుట్టుకుని వెళ్ళింది కాబట్టి ఆవిడ సోది చెప్పిందంటే ఆవిడ నేను స్వా ఆవిడ పరాలు నేను అనుకుంటే సోది చెప్పించుకోవడము ఉండదు రెండు వందలు ఇవ్వడమూ ఉండదు నేను ఏమంటున్నానంటే పొనలే ఆవిడ ఆకాంక్షను మనం ఎందుకు కాదన్నది ఆత్మరూపంగా ఉన్నదాన్ని ఆవిడ చెప్పేది పాండిత్యం నేను చెప్పేది పాండిత్యం అది ఏముండే విషయం ఏముంది మొత్తానికి ఒక కొద్దిగా సొమ్ము నా దగ్గర నుంచి పట్టుకెళ్ళి పిల్లలకి ఏదో పెట్టాలని కదా ఆవిడ తాపత్రయం వై నాట్ అప్రిషియేట్ ఇట్ ఇప్పుడు మనం దక్షిణలోకి కూర్చోసుకుని మనం ఏం లోకాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నావా ఆవిడేం తక్కువైందా ఏం లేదు కాబట్టి ఇచ్చాను రెండు కదా ఆమెకి వచ్చి దానికే మహానంద పట్టుకెళ్ళింది ఇంత కష్టపడి మెట్లెక్కి వచ్చినందుకే ఇవ్వచ్చు కాబట్టి దీంతో స్వపరా ఎవరు మేమే లేరు అని అనుకోవడంలో ఏమి సమస్య ఏమున్నది దానికి దానికి అభ్యంతరం ఏమున్నది మీకు పాండిత్యాహంకారము లేకపోతే కుల అహంకారము మతాహంకారము ఇలాంటి అహంకారం అడ్డుస్తే స్వాపర అనే తేడా వస్తుంది తప్ప లేకపోతే తేడా ఏ ఉన్నది కాబట్టి అజ్ఞానం వలననే మీకు రెండవది కనపడుతుంది లేకపోతే అంతా ఒకే ఎరుకలో ప్రకాశ రెండు సత్యాలు సర్వము ఒకే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి సర్వము అంటే మీకు వందాలు వేయాలనుకున్నాడు రెండే ద్రష్టాదృశ్యము గ్రాహక గ్రాహ్య అదే సర్వం అంటే ఇంక అంతకంటే సర్వం ఏమి ఉండదు ఆ రెండు కూడా ఒకే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి నెంబర్ వన్ ఆ ఎరుకలో ప్రకాశించే సర్వము కల్పితమే నెంబర్ ఆ ఎరుక ఒక్కటే సత్యము శనివాకి వెళితే చాలా ప్రకాశిస్తాయి ఎవరిని సత్యం అనుకుంటారా తెలివి తక్కువ అయితే అనుకోవాలి లేకపోతే అనుకునేందుకు వీల్లేదు కాబట్టి ఆ ఎరుకలో ప్రకాశించే సర్వము కల్పితమే చాలా ప్రకాశిస్తున్నాయి అవన్నీ కల్పిటములే ఎరుకలో నెక్లెస్లు కంఠాపతనములు ఎవేవో ప్రకాశిస్తాయి అవన్నీ సత్యమవుతాయా ఉన్నాను కాబట్టి అలాగే మీరు కుల మత వర్గ ప్రాంత ఎవేవో భేదాలని మీరు మీరు ఎరుకలో ప్రకాశిస్తాయి అవన్నీ సత్యమా సత్యము అవన్నీ కూడా మానవుని మస్తిష్కం చేత కల్పించబడినవయ్యా కనుక సర్వము ఒకే ఆత్మతత్వము అనే సత్యము అజ్ఞానముందు మరుగున పడి ఉంటుంది త్ర అవిద్యాకృత అనేకారకాపేక్ష దర్శనాదికర్మ తత్కృతం ఫలం ఫలంచ దర్శయతి దర్శనాదికర్మ సో ఏ కాలములోనైతే అజ్ఞానము కలదో ఆ కాలము నందు ఎత్ర అవిద్యాయాన్ని సత్యాం ఎత్ర అంటే యస్మిన్ కాలే అజ్ఞానము కలదు తత్ర అంటే ఆ కాలమునందు ఇప్పుడు తత్ర అన్నాం ఆ కాలము నందు ఏమవుతుంది కల్పించబడిన అనేక కారక్రములను అపేక్షించే చూచుట మొదలను కర్మలు ఉండను సరిపడండి సింపులే ఇప్పుడు ఈ అజ్ఞాన కాలంలో ఏమవుతుందంటే చూస్తున్నాను అనే ఒక క్రియ ఉంటుంది శనాది కర్మ చూస్తున్నాను చూస్తున్నాను అనేప్పటికీ నిజానికి చూ చూస్తున్నాను అనే దాన్ని మీరు లోతుగా పరిశీలిస్తే అద్వైతమే సిద్ధం స్థిరపడుతుంది కానీ మీరు స్థూలంగా చూసినట్లయితే భేదం వచ్చి ఎలాగ చూడండి నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను కాబట్టి కర్త నేను చూసేవాడు కర్త వచ్చాడు ఒక కారకం వచ్చింది ఘటమును చూస్తున్నాను రెండో కారకం కర్మ కారకం వచ్చింది కన్నుతో చూస్తున్నాను మూడో కారకం కరణ కారకం వచ్చింది మూడు కారకాలు వచ్చాయి చాలు చాలు మూడు చాలు అయితే టేబుల్ పై చూస్తున్నాను అంటే అది సప్తమే కారకం వచ్చింది ఓకే కాబట్టి మూడు కారకాలు వచ్చాయి కదా ఈ మూడు కారకములు ఇప్పుడు చూడండి చూచుట లేకుండగా చూడబడేది లేదు చూచేవాడు లేదు చూచే కన్ను లేదు ముడు కూడా లేవు చూచుట అనేది ప్రకాశం అనేది చూచుట అనేది ప్రకాశం ఆ వెలుగు వెలుగంటే ఈ వెలుగు కాదు ఇక్కడ కంటి ఎందు వెలుగు ఉన్నది ఆ వెలుగు వెలిగినప్పుడు మాత్రమే చూచుట అనే ఒక క్రియ ఆ క్రియను చేసే నేను ఆ చూడబడే ఘటము ఇంద్రియము కన్ను వేణుతో చూసుట కన్నుతో చూచుట అని మొత్తం ఎన్ని కారకాలు ఒక క్రియ మూడు కారకాలు వచ్చాయి ఇంత భేదం అన్ని భిన్నములే వాస్తవంలో మీరు ఆలోచించి చూడండి చూచుట అనే ప్రకాశం ఏదైతే వెలుగు ఆ వెలుగు మాత్రమే చూచుట అనే క్రియ ఆరోపించబడుతుంది చూడబడేవాడు చూడబడేది చూచే ఉపకరణము అనేవన్నీ ఆరోపించబడుతూ ఉన్నాయి అవన్నీ ఆరోపించబడుతున్నాయి వాస్తవంలో చూచుట అనేది ఘటము చూడబడేది చూడబడే చూచుట లేకుండా చూడబడేది ఉంటుందా ఉండదు చూచుట ఎందే చూడబడేది ఆరోపించబడుతుంది చూడబడేవా చూచేవాడు ఆరోపించబడతాడు కాబట్టి చూచుట సత్యం చూడబడేవాడు చూచేవాడు చూడబడేది అవి సత్యములా అసత్యములా ఆ మీమాంసలాగా ఉండలే ఉండాలి చూచుట ఖాయం ఓకే చూచేవాడు చూడబడేది కల్పితము అవి వస్తాయి పోతాయి ఒకే చూచుటాయిందు అవి కల్పించబడుతూ ఉంటాయి ఎన్ఫోర్ సీయింగ్ ఇస్ ద ట్రూత్ ద సీయర్ అండ్ ద సీన్ ఆర్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ సీయింగ్ ఇస్ ద ఈ సత్యాన్ని దర్శించిన వాడిని సీయర్ అని అంటారు ఋషి కాబట్టి అంచేతనే మీరు స్వప్నం చూడండి స్వప్నానికి నేను అప్లై చేస్తే స్వప్న ద్రష్ట కల్పితం స్వప్న దృశ్యము కల్పితము కానీ స్వప్నం అనేది ప్రకాశించుట అనేది మాత్రం సత్యం అది సత్యం నిన్న రాత్రి స్వప్నమును చూచుట సత్యం స్వప్నమును చూసిన వాడు హనున్నాడు వాడు కల్పితమే వాడు చూసిన ప్రపంచము కల్పితం అదే ప్రిన్సిపుల్ జాగ్రత్తగా పోయే మీరు జాగ్రత్తలో ఒక వ్యక్తిగా ఉండి జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు అని అనుకుంటున్నారు మీరు ఆ వ్యక్తి కల్పటమే జాగ్రత్త ప్రపంచము కల్పటమే కానీ ఆ తెలియుట అనే ఎరుక ఆ ప్రకాశం ఒక్కటినే కాబట్టి అజ్ఞానము చేత అనేక కారకాలు వచ్చాయి ఈ దర్శనాది కర్మ చూచుటానే ఒక క్రియా దాన్నందుకు క్రియాత్వాన్ని మీరు ఆరోపించినప్పుడు ఎప్పుడైతే అది క్రియ అన్నారు అది క్రియ కాదు అది జ్ఞానము వేరు క్రియ వేరు జ్ఞానము నుండి చూసుట అంటే జ్ఞానము జ్ఞానము నుండి వీడు క్రియాశ్వాన్ని ఆరోపిస్తాడు ఆరోపించేపడికి కారకాలన్నీ వస్తాయి దర్శనాది కర్మ కారకములు ఇవన్నీ కూడా సత్కృతం ఆ జ్ఞానము చేత చేయబడినవి ఇవన్నీ ఉన్నాయి సత్కృతం అంటే ఆ చూచుటా అనే కర్మ చేత లభించే ఫలము చూడటం వల్ల వీడికి ఏదో ఫలం ఉండలో ఏదో ఫలం ఉంటుంది కదా ఇది నాది అని ఏవిలో పెట్టుకోవడమో ఏదో ఫలం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నది ఒకే ఒక వెలుగు ఆ వెలుగు తప్పింకేది లేదు మిగతావన్నీ కల్పితములే కానీ వీడు అజ్ఞానము చేత అవన్నీ సో ఫలంచే దర్శయ్యతి దర్శనాది కర్మ సత్కృతం ఫలంచే దర్శయ్యతి మొదలకు కర్మలు ఉండును వాటి వలన ఫలము కూడా కలుగును సో ఈ విషయమునే సో త్రయ అన్యత్ పశ్చేత్ ఇత్యాది నా శృతి సో శృతి ఏమని రెండు వాక్యాలు చెప్పారు తన్య అన్యత్ పశ్చేత్ తత్ర అంటే తస్మిన్ కాలే అవిద్యాకాలే అజ్ఞానకాలమునందు ఇతరుడు ఇతరమును చూచును ఇచ్చేవాడు వేరు చూడబడేది వేరు ఇతరుడు ఇతరుమును చూచును ఇతర అన్య అన్యత్ స్పష్ట అన్యహా అన్యత్ షుముగా ఇతరుడు ఇతరమును విను ఇవన్నీ కూడా అజ్ఞాన కాలం మాత్రమే సంభవం ఇప్పుడు మీరు చూడండి మీరు ఘటమును చూచినారు ఘటమును చూచుతా ఘటమును చూచుతా అంటే ఘటమును తెలుగుతా అని అర్థం అలాగే దర్శనము ఉన్నా జ్ఞానమున్నా ఉంటది సో ఘటమును తెలివిట అంటే ఇప్పుడు తెలివిలోకి ఘటం ఎక్కాలి ఎక్కడ అంటారు సంస్కృతంలో ఆరుఢ అని అంటారు ఆ తెలివిలోకి ఘటము అరుఢము కావాలి కుర్రమేదెక్కితే గాని పరిగెత్త మీరు ఎవరికి వెళ్ళలేడన్నట్టుగా ఆ తెలివి తెలివి ఉన్నది ఆ తెలివికి మధ్యలో గోడ అడ్డు ఉందనుకోండి గోడవతల ఘటముంది అంటే ఇప్పుడు ఘటము తెలివిలోకి ఆరుఢము కాలేదు ఏమండి ఆ గోడ అడ్డు లేదనుకోండి అప్పుడు ఈ ఘటం ఏమైనది తెలివిలోకి ప్రవేశించింది కాబట్టి మీరు చూసే ఘటము తెలివిలో ఉన్న తెలివిలో ప్రకాశించే ఘటాన్ని చూస్తారు తప్ప బయట ఉన్న ఘటాన్ని మీరేమో చూడం ఈ చూసేవాడు కూడా ఆ తెలివిలోనే ఉంటాడు కాబట్టి దీన్ని సంస్కృత భాషలో చెప్పాలంటే ఘటమును కాదు మీరు చూసి ఘటావచ్చన్న చైతన్యాన్ని చూస్తారు ఘటమనే రూపాన్ని సంతరించుకున్న వెలుగును ఆ ఎరుకను మీరు చూస్తారు చూచేవాడు కూడా ద్రష్టృత్వావచ్చన్న చైతన్యం నేను తెలియవాడను అనే ఒక అభిమానంతో కూడిన చైతన్యము అంటే చూచివాడు లేక తెలియవాడు అని పేరు కాబట్టి జ్ఞాతృత్వావచ్చన్న చైతన్యము ఘటత్వావచ్చన్న చైతన్యము ఏకమైనప్పుడు తెలియట అనేది సిద్ధిస్తుంది కాబట్టి అంతా చైతన్యం తప్ప ఇంకా అక్కడ వేరే ఏది లేదు ఇంకా బయట ఏదో ఉందని మీరు అనుకోవడమే తప్ప బయట ఏమీ లేదు అంతా మీ ఎరుక ఎందే ద బయట ఉందనుకోండి సుపరావు బయటే ఉందనుకోండి అది మీకు ఉందని కూడా మీకు తెలియకుండగా పోతుంది అది మీ ఎరుకలో ఉంటే మీకు తెలుస్తుంది కానీ బయట ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మీరు ఘటాన్ని తెలుసుకున్నారు లేదా ఆ తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఘటం బయట ఉందా లేకపోతే లోపల ఉందా అంటే దేని బయట దేహం బయటైతే ఉంది కానీ ఎరుకకు బయట ఉన్నదా వాస్తవానికి ఎరుకకు బయట ఏదీ లేదు సర్వము ఎరుక ఎందే ప్రకాశిస్తోంది కానీ ఆ జ్ఞానకాలంలో వీడేమనుకుంటాడు అది భిన్నము నేను ఇతడుగను అది ఇతరము అని అనుకుంటాడు ఈ విషయాన్ని శృతి తత్రాన్యోన్య పశ్చేత్ అనే వాక్యం చేత నిరూపించిన నిరూపిస్తోంది అదే అజ్ఞానకాలం జ్ఞానకాలంలోకి రండి ఎత్ర పునః పునః అంటే దీనికి భిన్నంగా ఎత్ర అంటే ఏ కాలమునుందైతే విద్యాయాం సస్యా జ్ఞానము ఉన్నది జ్ఞానం ఎప్పుడైతే ఉందో అప్పుడేమవుతుంది అవిద్యాకృత అనేకత్వ భ్రమ ప్రహాణము అవి చేత కలిగిన అనేకత్వ భ్రమ అనేకము భిన్న భిన్నములు భ్రమ తొలగిపోతుంది పూర్తిగా తొలగిపోతుంది అనేకత్వం భ్రమ ప్రహాణం ప్రహాణం అంటే నశించిపోకే అప్పుడేమవుతుందో తెలుసునా అని శృతి చూపిస్తో నేమని తేమ కం పశ్యేసం దర్శయతి అని కర్మ అక్కడ చూచుట వినుట తెలియుట సంకల్పించుట అనే కర్మ సంభవము కానే కాదు అనే విషయాన్ని శృతి నిరూపిస్తోంది ఏమనయ్యత్ కేన కం పశ్చేత్ తత్ అంటే తస్మన్ కాలే అంటే జ్ఞానకాలం ముందు కేన పశ్చేత్ దేనితో చూస్తాడు కం పశ్చేయత్ దేనిని చూస్తాడు అంటే అర్థం దేనితోనైనను చూడడు దేనినైనను చూడడు అంటే ఏమనైంది అక్కడికి చూడడం అనేది ఏమీ ఉండదు మామూలుగా లోకంలో చూచేవాడు చూడబడేది అనే భేదముగా భేదము పూర్వకముగా ఏ చూచుట అనేది లోకంలో ప్రసిద్ధంగా ఉన్నదో అది ఏమీ ఉండదు అంటే మీకు భేదబుద్ధి కలగదు భేదబుద్ధి కలగాలి భేదబుద్ధి కలుగదు కాబట్టి అప్పుడు నేను చూచువాడను అది చూడబడేది నేను చేతనుడను అది జడము అది నాకంటే భిన్నము నేను దానికంటే భిన్నముగానున్నాను అనేటువంటి ఈ భేద బుద్ధి పోతుంది అనే విషయాన్ని అక్కడ ప్రశ్నతో నిరూ ప్రశ్న అంటే ఆక్షేపరూపమైన ప్రశ్నతోటి శృతి మనకి నిరూపించి కర్మాసంభవం దర్శించాలి కాబట్టి కర్మ ఏమీ ఉండదు కర్మలు ఉన్నట్లుగా కనబడుతాయే కానీ కర్మ ఏమీ ఉండదు సినిమాలో చాలా కర్మ ఉంటుంది పూర్వం పాతకాలం సినిమా మీరు చూస్తే అక్కడ కర్మ స్లోగా మోతుంది ఎంత స్లో అంటే పాతకాలం పాతాళ భైరవి మాయా బజారు ఇలాంటి సినిమాలు చూసాడు అనుకోండి డైలాగ్లు స్లోగానే ఉంటాయి యాక్షన్స్ స్లోగానే ఉంటాయి ఇప్పుడు అక్కడ పూర్వం వాడు ఈ యుద్ధంలో కొట్టుకున్నప్పుడు కూడా వీడు ఎన్టీ రామారావు ఇలా చేయత్తి వారనిమిషం ఆగి వాడిని ఇలా కొడతాడు అలా ఉంటుంది ఇప్పుడు ఆధునిక సినిమాలు చూడండి ఎంత వేగంగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద కర్మ అనేది సినిమాలో మీకు చాలా ఉంటుంది ఇప్పుడు తక్కువ తక్కువ వేగంతో తక్కువ కర్మలు ఉండేవి సినిమాలో ఇప్పుడు ఎక్కువ వేగంతో ఎక్కువ కర్మలు సినిమాలో కనబడతాయి కానీ మొత్తం మీద ఎప్పుడూ కూడా సినిమాలో కర్మ ఏమీ ఉండదు ఊరికే కనబడమే కానీ ఏమీ ఉండదు మీరు ఏదో చేసేస్తున్నాను అనుకుంటా మీరేమీ చే మీరు చేస్తున్నారని మీకు అనిపిస్తుంది అలాగా దేహము కదులుతుంటే నేను కదులుతున్నాను అని మీరు అనుకుంటారు నావ వెళ్ళిపోతూ ఉంటే మీరేమో నావలో కూర్చో ఒకటి వేసుకుని కూర్చుని నావ వెళ్ళిపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటా మీరు వెళుతున్నారా మీరు వెళుతున్నారా స్థిరంగా ఉన్నారా మీరు స్థిరంగా ఉన్నారు దేహము పోతూ ఉంటాయి దేహం ఎందుకు పోతుంది నావ పోతోంది కాబట్టి ఆ నావ మీద ఉంది కాబట్టి దేహం పోతుంది ఇప్పుడు నేను ప్రయాణం చేసి వచ్చాను అని మీరు చెప్తారు మీరేం ప్రయాణం చేసినట్టు కారు ప్రయాణించింది మీరేమీ పయనించాలి నేను కారు పయనించింది పోనీ ఎక్కడ పోనీ ఏమైనా పోనీ ఎట్లెక్కి వచ్చారా అంటే మీరు లిఫ్ట్లో పైకి వచ్చారు కూడా కాబట్టి లిఫ్ట్ బహిలించింది కారే పైలించింది తప్ప మీరు పైలించిందేమీ లేనేలేదు ఆ లిఫ్ట్ స్థానంలో కారు స్థానంలో దేహాన్ని పెడితే ఏమవుతుంది దేహమే ముందుకు పోతూ తప్ప మీరు వెళ్ళి ఎక్కడికి లేదు కాబట్టి కర్మాసంభవాన్ని ఆ ప్రత్యేకం పశ్చేతి ఇచ్చ్యాది వాక్యముల చేత శృతి నిరూపించినది తస్మాత్ అవిద్యావద్ విషయ కర్మ సంభవాత్ కాబట్టి వాడు అజ్ఞానంలో ఉండాలి వాడు అజ్ఞాన గోచరుడై ఉండాలి ఇక్కడ రెండు లెవెల్స్ ఉన్నాయి విషయము అంటే గోచరము విషయము లెవెలు మామూలుగా శబ్దస్పర్శాది విషయం ఆ విషయం లేదు ఇక్కడ ఇక్కడ విషయము అజ్ఞాన విషయము అంటే అజ్ఞానం లెవెల్లో మీరుండాలి కింద లెవెలు పైన లెవెల్ ఉంది కింద అజ్ఞానం లెవెలు పైన జ్ఞానం లెవెల్లో ఉంది మీరు నేను కర్మను చేస్తున్నాను నేను రుణపడి ఉన్నాను తల్లిదండ్రులకి రుణపడి ఉన్నాను వల్ల నాకు జన్మ లభించింది కాబట్టి దేవతలు నా దేహాన్ని పోషిస్తున్నారు కాబట్టి దేవతలకు రుణపడి నా బుద్ధికి కొంత వికాసాన్ని ఇచ్చారు కాబట్టి నేను ఋషులకు రుణపడి ఉన్నాను అని మీరు అనుకోవాలంటే మీరు దేహాభిమానం కలిగి అజ్ఞానంలో చర్మము నుండి విడిపోయి ఉండాలి మీరు అజ్ఞానం లెవెల్లో ఉండాలి అప్పుడే ఇవన్నీ అనుకుంటారు అజ్ఞానం లెవెల్ నుంచి జ్ఞానం లెవెల్లోకి వెళ్ళారనుకోండి నమే జన్మ నమే మాత నమే పిత నాహం నాకు రుణము అనేది ఏమి లేదు అనుకుంట కాబట్టి మీకు రుణం ఉండాలి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కర్మలు చేయాలి అదంతా ఎప్పుడు సంభవం అవుతుంది అదంటాను అవిద్యావత్ విషయే మీరు అజ్ఞానము గలవాడై ఉండాలి మీరు అజ్ఞానం అవిద్యావత్ అవిద్యావాన్ నేను అజ్ఞానము గలవాడను అని మీరు బిగించి కూర్చుంటే ఇవన్నీ సంభవము కావాలి అజ్ఞాన గురిచారా అజ్ఞానం చాలా ఉంటారు అవిద్యావంతుల యొక్క విషయం విషయం ఉంటే దేశం అని ఇప్పుడు అవిద్యావంతుల యొక్క దేశంలో మీరు ప్రవేశించాలి ప్రవేశించి వాళ్ళ స్థాయి వాళ్ళతో పాటుగా మీరు ఉండాలి అప్పుడే అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ సోదెమ్మ నాకు ఆవితో కలిసి నేను ఒక ఒక ఐదు నిమిషాలు ఆమె లెవెల్లో నేను ఉన్నాను అప్పుడు నాకు ఆవిడ ఒక దేవత ఉంది ఆ దేవతను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది నాదే ఆలస్యం అన్నట్టుగా నన్ను ఆమె నాకు బోధించారు సరేనమ్మా కానీ అలాగే కాదు కానీ నేను ఐ హవ్ యాక్సెప్టెడ్ ఇట్ ఆ లెవెల్లోకి వెళ్ళి మీరు యాక్సెప్ట్ చేస్తే ఉంది లేకపోతే లేదు అలాగే ఇంకొకటి దెయ్యాలు ఉన్నాయంటాడు వాడి లెవెల్కి మీరు వెళ్ళిపోయి వాడి అజ్ఞానాన్ని అంతా మీ నెతి మీద మీకు వేసుకుంటే కానీ దెయ్యాలు అవి ఏమున్నావు ఈ సూపర్ స్టేషన్స్ అన్ని అలాగే ఉంటాయి వాళ్ళు సూపర్ స్టేషన్స్ ఈ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాడు మీకు ఈరోజు సంన్ సెన్స్ చెప్పేస్తూ ఉంటాడు అదంతా నేను ఒప్పు కుంపుమాను మీరు అనుకుంటేనే మీకు అదంతా ఆవు కరెక్టే కదా నా పేరు మన నెమరు ఏడే వచ్చింది తొమ్మిది రాలేదే ఇది ఏదో లోటే అని మీకు అనిపిస్తుంది వాళ్ళ లెవెల్కి పోవాలి మీరు మొదటిగా నేర్పించరు అలాగే ఇక్కడ కూడా నాకు రుణం ఉన్నది నేను కర్మను చేయాలి నేను తజ్జనం పెట్టకపోతే వాళ్ళకి అందరు ఇదంతా కూడా ఆ లెవెల్లోకి మీరు వెళ్ళిపోవాలి ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి వాడు అక్కడంతా తడి తడిగా చెత్త చెత్తడిగా బురద బురద ఉంటున్నాయి మీరు ఎక్కడో పొడిగా పైన ఎత్తుగా ఉంటారు మీరు ఆ పొడిని వదిలిపెట్టేసి ఒక తడిపట్ట కట్టేసుకుని మీరు ఆ బురదలోకి పడిపోవాలి వెళ్ళిపోయి ఉళ్ళంతా బురద రాసేసుకుంటే అప్పుడు అన్నీ ఉంటాయి అనేస్తుంది అవిద్యావంతులతో కలిసిపోవాలంటే అవిద్యావంతుల యొక్క విషయము అంటే అజ్ఞానుల యొక్క ఫీల్డ్ ఆ ఫీల్డ్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ రుణము కలిగి ఉండుట కర్మలనేవి చేయుట కర్మల ద్వారా రుణమును తీర్చుకునుట అనేవి సంభవం అవుతాయి తప్ప నా ఇతరత్ర ఇతర సంభవము అంటే ఇతరత్ర అంటే జ్ఞాన జ్ఞాన విషయంలో సంభవము కావు సో ఇప్పుడు దేవుడికి పువ్వు వేయలేదు మనము అని మీకు అనిపించాలంటే ఆ పువ్వులు దేవుడు నేను ఈ భేద ఉన్నప్పుడే మీకు అలా అనిపిస్తుంది లేకపోతే మీరు ఆ భేద గుడ్డి నుంచి బయటకు వస్తే అరే మన హృదయ సరోజమును ఈశ్వరునికి సమర్పిస్తే సరిపడుతుంది అంటే వేరే పువ్వులన్నీ కోసుకొచ్చి వేసి దేవుడి అని అనిపిస్తుంది అంతేగాని మనం పువ్వులు సమర్పించలేదు అని అనిపించదు సమర్పించి వాళ్ళని చూస్తే సంతోషమే వాళ్ళ వాళ్ళ గాడ్ బ్లెస్ మనం ఆ పని చేయలేకపోతున్నాము మన పెద్దల నుంకు అని అనిపించిందంటే మీకు ఇంకా అద్వైత వేదాంతం వంట పట్టలేదనమాట అది వంట పడితే అలా అనిపించదు ఎవరి మీద లాస్ సూట్ వేయాలని అనిపించితే అందువైతే వేదాంతం మీకు వంట పడుతుంది శత్రుభావనలు ఉంటేనే లాస్ సూట్ వేస్తారు వాడు ఆస్తి పట్టుకుపోయాడు అది మనం తెచ్చుకోవాలి అని మీకు అనిపిస్తే శత్రుభావన లేకుండా లాస్ సూట్ ఎలా వేస్తారు లాస్ షూట్ ఒక పీఠాధిపతికి ప్రభుత్వం వాళ్ళు ఎకరం భూమి ఇచ్చారు అయితే మరి ఈయనే కదుగా ప్రభుత్వం దగ్గర భూముల్ని వసూలు చేసేవాళ్ళు ఈయనే కదుగా ఈయన పక్క ఇంకా ఈయన పక్కనే ఇంకో ఎకరం భూమిని వాడి ఆయనకి ఏనికి పేచి మధ్యలో వీప దగ్గర పేచీ ప్రభుత్వం వాళ్ళు ఎవరు శటిల్ చేస్తారు దీన్ని ప్రభుత్వం వాళ్ళు ఏది శటిల్ చేస్తారు వాళ్ళు ఓ ఎకరా నీకిచ్చారు ఇంకో ఎకరా నువ్వు దాన్ని స్వాధీనం చేసుకొని పెట్టుకోవు కాదు కొంత వాడు కలిపేసుకున్నాడు కలపకుండా నువ్వు కాపాడుకో వాడు చూసే నువ్వు కాదు వాడు బలవద్దు నేను బలహీనం అయితే నువ్వు అలా ఏడుస్తూ ఉంటాను సో వీరి భూమిని వాళ్ళు ఆగేసుకున్నాడు కొంత అప్పుడు ఈయన వాడి మీద లాస్ట్ రూపం వెళ్దామని ప్రయత్నం చేశారు నన్ను సలహా అయ్యారు నన్ను సలహా అయితే భూ భూమాత అది ఎవరిది కాదండి అది కుదిరిట్ ప్రభుత్వాన్ని కాదు మీది కాదు ఆయన్ని కాదు దీంట్లో వంద గజాలు ఆయన కూర్చుకుంటే అంత మనం ఇస్తే అంత ఇంకో యాభై గజాలు కూడా ఇచ్చేసి మీరే కంచి కట్టేసుకుని ఆశీర్వదించండి అయిపోయాను మీకు ఉన్న దాంట్లో మీరు ఉండండి దీనికోసం మళ్ళీ వాటితో విరోధమే ఉంది దగ్గరికి పిలిచి నాన్న నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకోరా ఎక్కడ కట్టుకుంటావు ఇప్పటికీ వంద గజాలు పుచ్చుకున్నాం ఇంకో యాభై కూడా పుచ్చేసుకొని కట్టేసుకో వన్స్ ఫరాల్ సెటిల్ చేస్తారని అని సెటిల్ చేసేసుకొని మీరు ఉన్న మిషలాయ అనుకుంటూ లోపల పుట్టుకొని ప్రేమించడం అలవాటు చేసుకోవడం కూడా శత్రువు కాదే కాదు ఓ సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం కాబట్టి మీరు ఆ విద్యావంతుల యొక్క స్థాయికి మీరు వెళ్ళిపోతే కానీ మీకు భేదబుద్ధి కలగడానికి అవకాశం లేదు మీరు జ్ఞానస్థాయిలో ఉంటే భేదమే లేదు కాబట్టి ఈ రుణి రుణములు ఉన్నాయి దేన్ని తీసుకోవాలి ఇదంతా కూడా అవిద్యావంతుల కోసం ఉద్దేశించి చెప్పిందే గాని కావాళ్ళకి కాదు ఏ తచ్చరత్ర యాచిఖ్యాశిష్యమాణ ఏ వాక్యై విస్తరే ప్రదర్శయ్యా ఇదే విషయాన్ని ఇదే గ్రంథంలో ఇతర భాగాల్లో కూడా ఇదే ఉపనిషత్తులో అనేక ఖండాలలో అనేక బ్రాహ్మణములలో ఇది ఒకటి నాలుగు ఇది ఒకటి నాలుగు ఇంకా ఉపనిషత్తులో ఒకటి ఐదు ఉంది ఒకటి ఆరుంది తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరోధ్యాయాలు ఉన్నాయి ఇంకా చాలా బ్రాహ్మణాల్లో ఈ విషయాన్ని శుభతి వ్యాఖ్యానించగూరుతో ఉంది వ్యాఖ్యానము చేయుట వ్యాఖ్యానము చేయగూరుట దానికి మళ్ళీ బహువచనం భోవచనం కాబట్టి స్థి వస్తుంది భవిష్యతి అన్నట్టుగా స్థి వస్తుంది వ్యాఖ్యా నుంచో కోరుతోంది కాబట్టి స్థన్నం వస్తుంది కాబట్టి వ్యాచిఖ్యాతి యాచిఖ్యాస్తి అన్న ఆ స్థాయి కోరుతోంది స్థి ఇక్కడ కాదు తరువాత భవిష్యత్తులో కాబట్టి రాబోయే గ్రంథ భాగమునందు మళ్ళీ దాంట్లో కర్మడి ప్రయోగం ఎన్ని ఉన్నాయి చూడండి వ్యాఖ్యానము చేయ గోర బడబోయే మంత్రములతో వాక్యములతో ఈ విషయాన్ని మేము కూడా బాగా విస్తారంగా నిరూపిస్తాము అని ఆయన భవిష్యకాలను అంటున్నారు అక్కడికి ఆ మంత్రం పూర్తయింది మంత్రం తద్యహైవ తావత్ అది అవతారిక అంటే మళ్ళీ ఈ విషయాన్ని మీరు తర్వాత బ్రాహ్మణాల్లోనే బోషిస్తారన్న మాట అయితే అంటే అవును అది కరెక్టే తర్వాత బ్రాహ్మణాల్లో చాలా వివరంగా బోషిస్తాం అయితే మేము ఇక్కడ కూడా ఎంతో కొంత చెప్పాలని అనుకుంటున్నాం ఇదే విషయం మీద ఇక్కడ కూడా ఇహ ఏవ సరే రాబోయే బ్రాహ్మణాల్లో మాట తర్వాత ఉంద ప్రస్తుతం ఇప్పటి మాట ఏమిటి ఇక్కడే ఈ మంత్రము ఇదే విషయాన్ని మళ్ళీ విస్తారంగా చెప్పబోతోంది ఏమిటా మంత్రం అతయోన్యా దేవతాముపాస్ అన్యో సావోహమస్మీతి నవేద యథా పశువా ఇప్పుడు మీరు భేదబుద్ధితో ఈశ్వరుణ్ణ ఆరాధించడం మొదలు ఉపాసన మొదలు పెడితే భేదబుద్ధితో భేదబుద్ధి ఎలా ఉంటుంది అహం అన్య దేవత అన్య దేవత అంటే స్త్రీలింగ శబ్దం దేవత స్త్రీమూర్తి అని కాదు స్త్రీలింగ శబ్దం ఇంద్రో దేవత అజ్ఞ దేవత చంద్రమా దేవత అంటే ఏవైనా మీకేం తెలిసింది అవన్నీ స్త్రీలింగ రూప స్త్రీ రూపాలని కాదు శబ్దమే స్త్రీలింగ శబ్దం దేవత ఇతరము నేను ఇతరము అన్య అసౌ అన్య అహం అస్మి అసౌ అసౌ అంటే ఎక్కడో దూరంగా ఉండి ముందు నా ముందు నేను భావన చేస్తున్న ఈ దేవత అయం దేవత అనరు అసౌ దేవత అంటారు అయం దేవత అంటే ఎదురుకుండా కనబడేదాన్ని అయం అంటారు అయం ఘట అంటారు అసౌ దేవత అంటారు అన్నిటికీ పిడుక్కి బియ్యాంటే ఒకే మంత్రం పనికిరాదు శబ్దమంజలి చూస్తే సకారాంత పుంలింగ అధశబ్ద ఇది అని ఉంటుంది మకారాంత పుంలింగ ఇదం శబ్ద ఇది అనుకుంటుంది అంత మాత్రం చేత అన్నిటికీ ఒకటే వాడు దేవత వచ్చేప్పటికీ అసౌ అసౌ అయం ఘట అయం సూర్య అనకూడదు అయం సూర్య అంటే వాడు సంస్కృతంలో నిష్ణాతుడు కాదనర్థం ఆయనకి బాగా సంస్కృతం చదువుకోలేదు పాపండి ఏదో కొద్దిగా చదువుకుంటుందికే సంతోషం మరి ఏం అసలే సంస్కృతంలో మరీ నర్త నడక నడుస్తున్న ప్రపంచంలో ఏదో కొద్దిగా చదువుకున్న వాడిని చూస్తే మనం నేర్చుకోవాలి అలా ప్రతి దానికి పొల్లలు పెడుతుంటే అసలే మరీ కష్టపడిపోతుంది కాబట్టి కానీ ఒకటి మాత్రం తెలిసిపోతుంది అసౌఘటహరణాలు వీడికి సంస్కృతం కాదు అయం సూర్య అంటే సంస్కృతం కాదు అసౌ సూర్య అసౌ దేవత అయం ఘట అది వ్యవస్థ కాబట్టి నేను ఇతరులను అన్యోహమస్ని నేను ఇతరులను అసౌ దేవత అన్య ఈ దేవత ఇతరము అని అన్యాన్ దేవత ఉపాదిస్తాయి అనగంటే ఇతరమైన దేవతను ఉపాసన చేస్తాడు అలా వాక్యంలో ఇది మరి ద్వైతులు ఈ వాక్యాలను ఏం చేస్తానంటుంది దాన్ని ఏ విధంగా దీన్ని నిర్వహించగలుగుతాను ఇది మెడకి పట్టుకుంటు కదా వాస్తవం రైతుకి చీటిని పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది హౌ దే హ్యాండిల్ ఇట్ ఐ డోంట్ నో సో ఏదో దానికి ఏదో చేసి తప్పుదారి పట్టించడానికి అనేకం అనేక విధాలుగా తప్పుదారి పట్టించవచ్చు సరైన దారిలో నడవాలంటే ఆ దారి ఒక్కటే ఉంటుంది ఇరుకుగా ఉంటుంది తప్పు దారి విశాలంగా ఉంటాయి అనేక ఉంటాయి